అనైన ఏవాం జ్యోతిరంతరస్యా అనాత్మత్వమ ప్రత్యం ఇదే ఆర్గ్యుమెంట్ తెలుగు ఇదే ఆర్గ్యుమెంట్ ఏమండి మీ ఆత్మ చూచేది మీ ఆత్మయ చూడనిది మీ ఆత్మయ చూచేది ఆత్మ తెలుసుకునేది ఆత్మయ జడము ఆత్మయ తెలుసుకునేది ఆత్మ ఏం జడవి ఎందుకు కాకూడదు ఎడవ ఎందుకు కాకూడదు ఎందుకు కాకూడదు తెలుసిన నా ఆత్మ జడము అని చెప్పాడు అనుకోండి వాడు తెలుసుకునేవాడా జడు తెలుసుకునేవాడు అవుతాడు నా ఆత్మ జడము అని అంటుంటే వాడు తెలుసుకునేవాడు అంటాడా జడుందా కేబుల్ అంటుందా వీడు అంటాడు అంచేత నా ఆత్మ జడము అన్నవాడు కూడా చేతనుడే కదా నేను తెలుసుకుంటున్నాను నాకు తెలిసింది అన్నాడంటే వాడి ఆత్మ జడమా చేతనమా చేతనము దేహము జడమా చేతనమా జడమే అక్కడ పడుందిగా మృతమైనప్పుడు కూడా కాబట్టి దేహము ఆత్మ అవడానికి వీలు ఎందుకని తెలుసుకునేది ఆత్మ జడము ఎలా తెలుసుకుంటుంది ఈ ఆర్గ్యుమెంట్ కూడా సో అదేనా ఏమో జ్యోతికంతరస్తే అనాత్మత్వమకి ప్రస్తం కాబట్టి మీ మీ ఆత్మ వెలుగవుతుందా జడ దేహేంద్రియ సంఘాతం అవుతుందా వెలుగవుతుంది ఆ వెలుగు ఆత్మ అవుతుందా అనాత్మ జిన్నము వ్యతిరిక్తమైన వెలుగు అది దేహేంద్రియ కంటే వ్యతిరిక్తమైన వెలుగు అది ఆత్మ అవుతుందా అనాత్మవుతుందా ఆత్మ అవుతుంది ఇప్పుడు దేహేంద్రియ సంఘాతము కంటే వ్యతిరిక్తముగా వెలుగు కలదు అన్నారా అప్పుడు వీడు అంటాడు అవసరే ఉండని వాయ ఉండని సామాన్యతో దృష్టానుమానం చేసి సిద్ధించి ఉన్నది దాన్ని కారణానికి వీళ్ళు ఒప్పుకున్నాము కానీ అది ఆత్మ కాదు మరి ఏ విషయా ఆత్మ అంటే దేహేంద్రియ సంఘాతమే ఆత్మ నీ ఆత్మ ఆ వెలుగు అది కాదు అంటే అది ఆ మాట ఎలా ఉంది తప్పు కదది ఎందుకంటే దేహేంద్రియ సంఘాతము జడము అది తెలుసుకోలేదు నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు చూస్తూ ఉన్నావు స్వప్నం చూశావు జాగ్రత్తను అనుభవిస్తున్నావు స్మృతి నీకు కలుగుతోంది ఇంతటి జ్ఞానం నీకు కలుగుతుంటే ఆ జ్ఞానమును కలిగి కలిగేది దేహేంద్రియ సంఘాతము కాదు అని మనం నిర్ధారించిన తర్వాత ఆ జ్ఞానస్వరూపమైన ఏ వెలుగు కలదో అదే నీ ఆత్మవుతుంది తప్ప ఈ దేహేంద్రియ సంఘాతం ఆత్మల్లో ఉంటుంది ఒకవేళ దేహేంద్రియ సంఘాతం ఆత్మ అయితే ఆ వెలుగు అనాత్మ అవ్వాలి కానీ వాస్తవంలో ఆ వెలుగుయే ఆత్మ అది అనాత్మ కాదు కాబట్టి జ్యోతికంత వస్తే అనాత్మత్వం అవి అదే ఆర్గ్యుమెంట్ చేత ఆ వెలుగు అనాత్మ అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా రోషిపుచ్చబడినది దేహాదుల కంటే విలక్షణమైనది జ్యోతి సూర్యాదులవలే అనాత్మ సూర్యుడు అనాత్మకదా చంద్రుడు అనాత్మకదా అలాగే వెలుగు కూడా అనాత్మ అని ఆర్గ్యుమెంట్ లెవెల్ ఇచ్చినటువంటి అది నేను తెలుగులో రాశాను తెలుగులో మీకు అన్ని స్పష్టంగా వివరించబడి ఉన్నాయి అనాత్మ అనే వాదన కూడా ఇదే ఇష్ట నిరాకరించబడినది సూర్యాదులవలే అనే మాట నేను పెట్టిన మాటది అంటే మరి వివరణాత్మక అనువాదం అంటే నేను అలా చెప్తూ ఉంటాను మీరు ఏమీ అనుకోకుండా దాన్ని ఏదో మరి మనం మన చేతిలో తయారైంది కాబట్టి అది గుర్తుకొచ్చి స్వప్న స్మృత్యో అన్నట్టుగా అది స్మృతికి వచ్చి ఏదో బయటకు వస్తుంది ఎత్ పునః్యోతాదేహే కాదా చిత్తం ప్రకాశం అప్రకాశకత్వం తదత్ ఇంకో ఆర్గ్యుమెంట్ ఇప్పుడు దేహమే తెలిసేది దేహమే అంటే మరి చచ్చిపోయిన తర్వాత ఆ దేహం కలిగట్లేదు కదా అంటే ఆ దాండే ఉందండి మినిగురు పురుగు ఉంది ఒకప్పుడు ప్రకాశిస్తుంది ఇంకొకడు ప్రకాశించదు అలాగే ఈ దేహం కూడా తెలుసుకున్నప్పుడు తెలుసుకుంది ఇది చచ్చిపోయిన తర్వాత తెలుసుకోవట్లేదు అలా అవుతుంది మినిగురు పురుగు ఒకసారి ప్రకాశించట్లేదు కదా అని ఆ ప్రకాశం దాన్ని కాదు ఇంకోటి అంటావా కదా అలాగే దేహం కూడా ఓసారి ప్రకాశించి ఇంకోసారి ప్రకాశించరు అని ఆర్గ్యుమెంట్ చెప్పాడు అది ఇస్తాడు అసలు ఆర్గ్యుమెంట్ తప్పు ఎందుకో తెలుసిన ఈ పద్యం వినండి బుద్ధిహంకారములతోడి పొందు గలిగి నేను నేనను వాడను నేను జుమ్ము నేను జుమ్ము అంటే నేను సుమాన్ అర్థం తెలుగులో గద్యలో సుమా అన్నది పద్యంలో జుమ్ము అని ఉంటుంది తెలుగు పద్యాలతో ఆ లక్షణ మనకు తెలిసి ఉండాలి బుద్ధి అహంకారములతోటి పొందుగలిగి అంటే దేహేంద్రియ సంఘాతముతో పొందుగలిగి నేను నేను అనే అనుభవం ఎవరికి కలుగుతుందో ఏ వెలుగు ఆ వెలుగే అంతే తప్ప ఏహేంద్రియంలో సంఘాతము నేను కాదు నేను నేనను వాడను నేనటంచు తెలియబడు వృత్తి మెరిగడి తెలివి నేను ఇప్పుడు నేను అనే అనుభవం కలిగింది అవునండి నేను అనే అనుభవం కలిగిందా ఏమైనా సందేహం ఉందా నేను నేను నేను నేను పొద్దున మీటింగ్ మొదలుకొని పడుతున్నదాకా ఓ వంద నేను నేను అంటాడు మనిషి శ్రీకృష్ణుడు అన్నాడు అలా అనేసార్లు నేను నేను అనకూడదయా అన్నాడానికి సో ముతసంగో నహం వాది ధృత్యుత్సాహసమన్విత అని కొద్దిలో అధ్యాయంలో ఓ శ్లోకం ఉంటుంది సాత్విక కర్త కర్త సాత్విక ఉచ్యతే అక్కడ ముక్తసంగ అంటే ఫాభిసంధి లేనివాదు అనహం వాది అస్తమాను అహం అహం అనే లక్షణము ఉండకూడదు ఉండని వాడు మంచిది ఇప్పుడు మీకు నిద్రలేస్తే పడుతుంది దాకా నేను నేను నేను నేను అనే అనుభవం కలుగుతోంది కదా ఈ అనుభవము ఏ వెలుగులో కలుగుతుందో ఆ నేను అర్థమైందండి ఆ పద్యం దీన్ని చెప్తాను మీకు అది నచ్చుతుందేమో చూడండి నచ్చితే చెప్పండి నా మాట నాతో నచ్చింది ఐ ఆమ్ దాట్ ై ఉ బాగుందండి విద్వాలయము విజయనాథి విద్వద్యలో పరిష్పం నేను సంస్కృతంలో సాగుతవుతుంది ఆ సాగుతికి నేను అర్థం చెప్పాను అనుకోండి ఎప్పుడు మీరు అందరూ ఉంటారో తెలుసినా బాగుంది అంటారు ఎందుకని బాగులేదంటే మీరు అవిద్వాంసలేదు Anyway, I am that by which I know that I am. Because your human being does notyou know and anyone's understanding who being in�ame. because you are you I that many people are also alright. Amen is this madame. Now you become Tribal like you Shout, అంటే చెప్తున్నారు పక్షావయవ సంకోచ వికాస నిమిత్తవాత్ ప్రకాశ ప్రకాశత్వస్కత్వ మిలుగురు పురుగులో కూడా ఆ ప్రకాశము దేహధర్మమైన కాదు ఆ ప్రకాశము దేహము కంటే విలక్షణంగా ఉంటుంది అయితే దానికి ఒక రెక్క ఉంటుంది రెక్కలు రెక్క లేకపోతే తోక ఇలాంటివి ఉంటాయి ఆ రెక్క ఆ తోక అవి అవయవాలు అవి ఆ మినుగుడు పొరుగు అవయవాలు వాటిని వాటిని విడదీస్తే మీకు వెలుగు కనపడేది మూసేస్తే వెలుగు మూసుకుపోయింది అంతే తప్ప దాన్ని బట్టి వచ్చిన కాంటెక్స్ట్ని బట్టి వచ్చిన పరిస్థితి తప్ప దేహమునకే ఓసారి వెలుగు ఓసారి వెలుగు లేకుట అనే ధర్మము కలదు అని చెప్పుట తప్పు మినుగుడు పొరుగుకు వెలుగు ఎప్పుడూ ఉంటుంది అది ఎప్పటికీ పోదు ఆ పిరుగు బతుకున్నంత కాలము ఆ వెలుగు ఉంటుంది కానీ రెక్కని బట్టి రెక్క మూసుకుపోవడం తెరుచుకోవడాన్ని బట్టి ఒకప్పుడు ఆ వెలుగు ఉండి ఇంకొకప్పుడు ఆ వెలుగు లేకపోవడము అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి దేహాన్ని మినుగురు పురుగుని మినుగురు పురుగుతోటి దేహాన్ని పోల్చవద్దు ఎందుకంటే వీడు చచ్చిపోయినప్పుడు వెలుగు లేదు బ్రతుకున్నప్పుడు కూడా ఆ వెలుగు దేహానికి చెందినది కాదు ఇంకో మాట లోకాయుతులు ఇంకా ఏమన్నారు యత్ పునరుక్తం ఇంకో మాట అన్నారు ఏమన్నారంటే ధర్మాధర్మయో అవశ్యం ఫలదాతృత్వం స్వభావ అభ్యుపగత్యదభ్యుపగవ సిద్ధాంత వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా వచ్చిందంటే మీమాంసకులను వాళ్ళు ఫాలో అయ్యారు ఈ ముఖ్యంగా మీమాంసకుల ఆర్క్యుమెంటు మీమాంసకులు చెప్పిన దాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు మనకి సుఖదుములు కలుగుతున్నది ఈ సుఖ దుఃఖములు నుంచి వచ్చాయి ధర్మాన్ని బట్టి సుఖమో అధర్మాన్ని బట్టి దుఃఖమో వచ్చాయి కాబట్టి ధర్మాధర్మములే సుఖదుఖములనే అనుభవాలని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి సుఖదుఖములనే అనుభవములు కలుగుటకు వేరే ఆత్మ అనే వెలుగు అవసరం ఉందా లేదు ధర్మాధర్మాల నుంచే సుఖదు అనే అనుభవం కలుగుతోంది మళ్ళీ ఈ ఆత్మ అనేది అనవసరం కాబట్టి ధర్మాధర్మములకి ఎలా అయితే సుఖ దుఃఖములనే అనుభవములను కలిగించే సామర్థ్యము అలాగే ఈ దేహేంద్రియాదులకే విలుసుకునేటువంటి సామర్థ్యము ఉంటుంది కాబట్టి దీనికోసం ఆత్మ అనేటువంటి విలక్షణమైన వెలుగు ఒకటే అవసరమే లేదు ఎందుకంటే ధర్మము జడము ధర్మం అంటే క్రియ క్రియ చేతనమా జడమా జడము క్రియ జడమండి ఇప్పుడు ఇలా ఫ్యాన్ తిరుగుతుంది అది ఆ క్రియ తిరగడం తిరగడం చేతనం కాదు కదా అది జడము క్రియ జడము కారకాలన్నీ జడము కర్తలో ఉన్న చైతన్యం ఒకటే చేతనము సో క్రియ జడము కాబట్టి ధర్మము జడము అధర్మము జడమే ధర్మం వల్ల కలిగే సుఖము చైతన్య ధర్మం సుఖము తెలుస్తూ ఉంటుందే దుఃఖము కూడా తెలుస్తూ ఉంటుంది అది చైతన్యం కాబట్టి జడములైన ధర్మాధర్మములకు ఫలమునిచ్చే స్వభావం ఉంది ఎటువంటి ఫలము చేతన రూపమైన ఫలమునిచ్చే స్వభావం ఉందా లేదా ఉంది అలాగే ఈ దేహమునకే దేహేంద్రియ సంఘాతమునకే తెలుసుకునే తెలుసుకునుక అనే ధర్మం ఉంటుంది అని వారు కూడా అంటే శంకరులు అంటున్నారు నువ్వు నువ్వు లోకాయుతుడవు నీకు పుణ్యం లేదు పాపం లేదు ధర్మం లేదు అధర్మం లేదు పూర్వజన్మ లేదు పరజన్మ లేదు నువ్వు అలాంటి నువ్వు ఆ ధర్మాధర్మములకు సుఖదుఖములనే ఫలమునిచ్చే శక్తి స్వభావము ఉన్నట్టుగా ఉన్నట్టుగానే అని అది అది దృష్టాంతంగా చెప్పే టైంలో సమయంలో నీ సిద్ధాంతం పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా నీకు తెలియట్లేదా నీ సిద్ధాంతాన్ని నువ్వు పక్కన పెట్టావు కదా కాబట్టి నీ సిద్ధాంతంలో లోసుగు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది అదే ఆర్గ్యుమెంటు దానికి ఇంకా వేరే ఆర్గ్యుమెంట్ ఏం లేదు ధర్మాధర్మములు కూడా జడములైన ధర్మాధర్మములు చేతనములైన సుఖ దుఃఖములను కాదు ధర్మము అధర్మము అవి సిద్ధించాలంటే కూడా చైతన్యం ఉండాలి అక్కడ ఏ జ్యోతి శాస్తే కర్మకుడితే వి ఫలియతే మరి అన్నీ అవే కదా ధర్మాధర్మాలు ఉంటాయి ఆ ధర్మాధర్మాలు కూడా జ్యోతి వెలుగు ఉంటేనే ఉంటాయి లేకపోతే అవి వెలుగు ఉంటాయి కాబట్టి ధర్మాధర్మముల దగ్గర కూడా వెలుగుంది సుఖ దుఃఖములనే ఫలం దగ్గర కూడా వెలుగుంది వెలుగు లేకుండా ఎప్పుడూ లేదు కాబట్టి ఆ ధర్మాధర్మముల దృష్టాంతాన్ని పట్టుకొచ్చేవే నువ్వు మీమాంసకుల యొక్క సిద్ధాంతం అది దాన్ని తీసుకు మీమాంసం దగ్గరికి వెళ్ళి కర్మ పుణ్యం పరలోకం ఇదంతా కూడా నాన్ సెన్స్ అని నువ్వు ఆర్గ్యుమెంట్ చేసి ఇప్పుడు ఆ దృష్టాంతం నాకు చూపిస్తావు నీ ఒరిజినల్ సిద్ధాంతాన్ని నువ్వు వదులుకున్నట్టు అయిందా లేదా ఏదైనా భాష్యకారుల వచనాలు చాలా సింపుల్గా ఉంటాయి దీని చేత అంటే ఈ ఆర్గ్యుమెంట్ని బట్టి అనవస్థ అనే దోషమును మేము తోసిపుచ్చినాము అని అంటున్నారు ఏమిటో అనవస్థా దోషము నాకు గుర్తు లేదు నేను ఇక్కడ తెలుగులో రాసి పెట్టుకున్నాను అది మీరు గుప్తూ ధర్మాధర్మములు సుఖ దుఃఖములనే ఫలములను స్వతంత్రముగానే ఇచ్చే విధముగా స్వతంత్రంగా ఇస్తాయి మీమాంసకుల సిద్ధాంతం వాళ్ళు ఈశ్వరుణ్ణి ఒప్పుకోరు స్వతంత్రంగా ఇచ్చేస్తాయి అలాగే దేహమే స్వభావము చేతమే చూచుటా మొదలగు క్రియలను చేయునని దేహమే చూసేస్తుందంటే అర్థమేమిటి కావునా దేహం వ్యతిరిక్తమైన ఆత్మ లేదని నీవు నీవంటే ఎవరు లోకాయుతడు భవత అంటున్నారు కదా అందుకోసం నీవనే మాట వచ్చింది నీవు అంటే లోకాయుతడు చేసిన ప్రతిపాదన సరికాదు ఎందుకంటే ధర్మాధర్మములను అంగీకరించే పక్షంలో నీ లోకాయుత సిద్ధాంతము మూలపడును ఇంకా లోకాయుత సిద్ధాంతమే ఉంది హానము అంటే దాన్ని విడిచిపెట్టేశావు అంటే అది మూలపడింది ఈ విధముగా ధర్మము సుఖమునిచ్చుటకు ఇంకో హేతువు ఉంది అంటే ఆ హేతువు ఇంకో హేతువు కావాలి అనే అనవస్థా దోషము లోకాయుతుని వాదము నిరాకరించబడినది అంటే పనిలో మీమాంసకులను తిరస్కరించే టైంలో లోకాయుతుడు ఓ ఆర్గ్యుమెంట్ చెప్పాడు ఏమని ధర్మము సుఖమునిచ్చును అన్నామనుకోండి అక్కడ వీడికి సుఖం కలిగిందండి మనిషికి సుఖం కలిగింది మీమాంసకుడు అంటే కర్మవారు ఏమంటాడు ఎప్పుడో పుణ్యం చేసేయండి అంచేత సుఖం కలిగింది అంటాడు అంటే ధర్మము సుఖమునిచ్చినది అనేది అని మీమాంసకుడు అంటే లోకాయుతుడు అంటాడు అది అలా ఉపమయ్యా ధర్మము సుఖమునిచ్చింది అంటే నీకు అనవస్థా దోషం వస్తుంది ఎందుకంటే ఈ సుఖమును ధర్మము ఇచ్చినది ఓకే అంటే ఆ విధముగా ధర్మము సుఖమునిచ్చుటకు ఇంకో హేతువు ఉంది అంటే ఆ హేతువు ఒక అనుమల్పడుతుంది ఆ విధము ఈ విధముగా ధర్మము సుఖము ఇచ్చుటకు ఇంకో హేతువు ఉంది అంటే ఆ హేతువు పని చేయుటకు ఇంకో హేతువు కావాలి అనే అనవస్థా దోషము నిరాకరించబడినది నేను చెప్తాను ఏనండి లోకాయుతుని సిద్ధాంతం ఏంటంటే పుణ్యం లేదు పాపం లేదు ధర్మం లేదు అధర్మం లేదు వాడి సిద్ధాంతం అది పూర్వజన్మ లేదు పరజన్మ లేదు అని సిద్ధాంతం అదెలా కుదుతుందా ధర్మాధర్మములు లేకపోతే సుఖ దుఃఖములు ఎలా కలుగుతాయి అంటే దీనికోసం ధర్మాధర్మములు ఎందుకురా సుఖం కలిగిందంటే ఈ దేహము వల్లనే సుఖం వచ్చింది ఈ దేహమును బట్టే దుఃఖం వచ్చింది అంతే తప్ప ఇప్పుడు సుఖం వచ్చిందండి మీకు దోషి తిన్నారు సుఖం కలిగింది దోషిని సుఖం కలిగింది ఈ దేహంతో చక్కగా టిఫిన్ కాబట్టి సుఖం కలిగింది దీనికి మళ్ళీ ధర్మము ఉంది అను అన్నట్లయితే కనపడుతోంది చూడు ఏమిటి ఇదో ఈ పలహారం చేశాడు సుఖం కలిగింది మళ్ళీ దీనికి ధర్మం అనే ఇంకో హేతు ఉంది అన్నా అనుకోరు అప్పుడేమవుతుంది ఆ ధర్మం అనే హేతువుకు ఇంకో హేతువు అవసరం పడుతుంది ఇక్కడ పలహారం చేస్తే కలిగి సుఖానికి ధర్మం ఇంకో హేతు ఉన్నప్పుడే సుఖం కలుగుతుంది అని ఆ ధర్మం ఉండాలంటే ఇంకో హేతు ఉండి తీరాలి అని చెప్పాలి కాబట్టి అనవస్థా దోషం వస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాం ఇక్కడ సుఖం కలగడానికి ధర్మం లేదు ఏమీ లేదు ఇక్కడ ఇదిగో పలహారం ఉంది వీడికినాడు కాబట్టి సుఖం కలిగింది ధర్మం లేదు ఏమీ లేదు ధర్మం ఉందంటే ఆ ధర్మానికి మరో ఇంకో హేతు అనవస్థా దోషం వస్తుంది అని వాడి ఆర్గ్యుమెంట్ లోకాయుతని ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ తప్పు అనే దాన్ని తిరస్కరించబడినది ఎందుకంటే ధర్మాధర్మములను ఒకవైపు కాదంటూ మళ్ళీ అదే ధర్మాధర్మములను పట్టుకొచ్చి మా సిద్ధాంతాన్ని నువ్వు తిరస్కరించడానికి ప్రయత్నించావు ఆ విధంగా నీవు నీ సిద్ధాంతాన్ని త్యాగం చేసినట్టు అయినది దోషం రెండవ అంశము కూడా నువ్వు నీవు మరో సందర్భంలో ధర్మాధర్మములను తిరస్కరించినావు అది తిరస్కరించ ఎలా తిరస్కరించాడు ఏ బేసిస్ మీద తిరస్కరించాడో తెలుసునండి అసలు మీమాంసుకుడు ఏ బేసిస్ మీద దాన్ని పట్టుకున్నారు వీడు ఏ బేసిస్ మీద తిరస్కరించాడో చెప్పమంటారా ఇప్పుడు వీడికి సుఖం కలిగింది కదా ఈ సుఖం ఎలా కలిగింది ఈ ఫలహారము దేహము రెండింటి కాంబినేషన్ వల్ల కలిగింది దేహము జడము ఫలహారము జడము కాబట్టి రెండు జడ వస్తువుల నుండి సుఖం పుట్టింది కాబట్టి ఈ జడమైన దేహము కంటే విలక్షణంగా వేరే ఏది లేదు అది వారి సిద్ధాంతం ఏమంటే సుఖమనేది జడముల కాంబినేషన్లో పుట్టదు దానికి ధర్మమనే వేరే హేతు ఉంది అని వీళ్ళు చెప్పారు అంటే అదో ధర్మమని ఒక హేతు చెప్తే దానికి మరో హేతువు చెప్పాల్సి వస్తుందని వాడు తిరస్కరించారు ఈ ఆర్గ్యుమెంట్ లోకాయుతన ఆర్గ్యుమెంట్ ఇప్పుడు మేము త్రోసిపుచ్చినాము తోసిపుచ్చినట్లయినది ఎలాగే తోసిపుచ్చినట్లయినది ఎందుకంటే నేను ఎస్టాబ్లిష్ చేశాను ఏమని దేహమునకు సుఖము ఇత్యాది అనుభవము ఇచ్చేటువంటి శక్తి లేదు అది జడము దేహము జడము ద్వారా మీకు అటువంటి అనుభవం దేహ విలక్షణమైన వెలుగు వేరే ఉన్నది అని మేము ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి దేహభిన్నమైన వెలుగు వేరే ఉన్నది అని ప్రూవ్ చేయటం ద్వారా దేహమునకు జడముతో సంయోగము వలన సుఖము కలుగుననే లోకాయుత సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చి పూర్వ జన్మ పర జన్మ ఈ రెండు జన్మలని కలిపేటువంటి ఆ వెలుగు ఆత్మ అని ఆ వెలుగు దీని అంతనే ఎస్టాబ్లిష్ చేసినాము కనుక లోకాయుత సిద్ధాంతాన్ని తిరస్కరించినట్లయినది అర్థమైందండి అది కావునా కావునా అంటే తస్మాత్ అంటే కావున తస్మాత్ అ అంతస్థం జ్యోతిహి ఆత్మ ఇతి ఈ ఆర్గ్యుమెంట్లన్నీ సెటిల్ చేసి ఫైనల్ గా కంక్లూడ్ చేసిన విషయం ఏమిటో తెలుసు అండి జ్యోతి వెలుగు అస్థి ఉన్నది అది దేహానికే ధర్మం అయితే ఇంద్రియాల్లో దోకటి ఈ మాటలన్నీ కూడా త్రోసిపుచ్చి ఆ జ్యోతి ఏమిటో తెలుసునా లోపల ఉన్నది ఎలా ఉన్నదో తెలుసునా లోపల దేహ ఇంద్రియ మనస్సంఘాతము కంటే వ్యతిరిక్తముగా అంటే విలక్షణముగా ఉన్నది అది సెటిల్ చేశారు ఇంకా ఇంకో పాయింట్లు సెటిల్ చేశారు నీ ఆత్మ అదే దేహేంద్రియ మనస్సంఘాతం ఆత్మ కాదు ఎన్ని పాయింట్లు సెటిల్ చేశారో చూడండి జ్యోతి అస్తి జ్యోతి అంతః అస్తి జ్యోతి వ్యతిరిక్తం అస్తి జ్యోతి ఆత్మా అని నాలుగు పాయింట్లు సమగ్రంగా మేము విచారం చేసి సెటిల్ చేసినాము అక్కడికి ఆ మంత్రం పూర్తయింది ఆత్మా జ్యోతి ఆ జ్యోతి వల్లనే వీడిన్నీ చేసుకుంటున్నాడు అనే మంత్రం పూర్తయింది దీని మీద యాజ్ఞవల్క్య మహర్షి ఓ ప్రశ్న వేస్తున్నాడు దానికి ఆ చూసి అవతారకు చూద్దాం కథమ ఆత్మేకి యోయం విజ్ఞానమయ ప్రాణేశు హృద్యంతర్జ్యోతి పురుష అది అయితే ఇప్పుడు మాకు చాలా వచ్చేయండి ఇప్పుడు మేము ఉన్నవేవో ఉన్నాయనుకుంటుంటే వాటిని అన్నింటినీ లెక్క పెట్టుకోవడంలోనే మా జీవితం అంతా మీరు కొత్తగా ఆత్మాని ఇంకొక దాన్ని యాడ్ చేశారు ఇక్కడికి ఎన్నో తేలియ్ పెద్ద గుంపు తయారయ్యారు దేహము ఇంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు మళ్ళీ మనస్సులో మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇలాంటి వెరైటీలు ఇవన్నీ ఇక్కడికే పాతికొచ్చాయి మేము ఇరవయో ఇరవై నాలుగో ఎన్నో వచ్చాయి పదహారో పదిహేడో ఎన్నో ఒకన్న మీరు ఎలా కావాలంటే అలా రెక్క పెట్టచ్చు పదహారు నచ్చు పదిహేడు నచ్చు ఇరవై ఒక్కటో ఇరవై నాలుగు అనొచ్చు ఇలా వచ్చే ఇల్లు వచ్చే ఇవి చాలన్నట్టుగా మళ్ళీ ఆత్మ ఒకటి పెట్టారు ఇప్పుడు ఈ మొత్తం గుంపులో అసలు సిసలు ఆత్మేవతో కొంచెం బాబు చెప్పాలి కథమ ఆత్మ అని అడిగాడు అడిగితే ఆయన చెప్తున్నాడు పురుష అని చెప్తున్నాడు ఆత్మ తెలియట్లేదయా నీకు తెలుస్తుంది చూడు అయం ఆత్మ అయం ఇదే ఏమిటి ఇది జ్యోతిషి వెలుగు ఈ ఆత్మ అంటే ఇలాగే ఉంటుంది ఆత్మ ఏది అంటే ఇదిగో అలా ఉండదు ఆత్మ అంటే కదా అలా చెప్పాల్సిందే ఆత్మ కదా సో జ్యోతి వెలుగు ఎటువంటి వెలుగు తెలుసిన పురుష పూర్ణము కాబట్టి ఇలాంటివే అంతః లోపల ఉన్నది మీరు ఎక్కడా లోపల హెడ్లో చూసుకోవద్దు హృదయంలో చూసుకో అనుభవానికి రావాలంటే హెడ్లో చూసుకోకూడదు హెడ్లో అహంకారం అనుభవానికి వస్తుంది తలక తలలో అహంకారము హృదయంలో ఆత్మ అనుభవానికి వస్తుంది అందుకనే జీవితంలో హెడ్ వర్సెస్ హార్ట్ వీటి మధ్యన ఎప్పుడూ కూడా టక్కర్ ఉంటుంది హెడ్ పర్సన్ హార్ట్ హార్ట్ మీరు హెడ్ పర్సన్గా ఉండిపోయారనుకోండి నేను చాలా పొరపాటు చేస్తున్నా అలాంటి పొరపాట్లు చేయొద్దు హార్ట్ పర్సన్గా ఉండాలి ఎదరవాళ్ళ చెక్ చేసిన పనిని హెడ్ పర్సన్గా చూశారనుకోండి నాలుగు ముట్టిగాయలు వేయాలనిపిస్తుంది ఎందుకంటే ఎదరవాళ్ళు ఎవరు అవకతవకంలో ఎవరు చేస్తూ ఉండాలి హెడ్ పెర్సన్ గా చూడద్దు మరి ఎలా చూడాలి హాఫ్ పెర్సన్ గా చూడాలి ఇప్పుడు మీరు మీ దగ్గర పదిహేను డ్రెస్సులు ఉన్నాయి మీరు మార్కెట్లోనే పదహారు డ్రెస్లు కొంటున్నారంటే హెడ్ పెన్సన్గా కొంటున్నారా హార్త్ పెర్సన్గా కుంటున్నారా కాదు హెడ్ పెన్సన్ అయితే కొనక్కర్లేదు ప్రేమ ఇప్పుడు మీరు ఏదో డ్రెస్ కొనే వాళ్ళకి ఇద్దరు ఇతర వాళ్ళకి ఇస్తున్నారు ఒక డ్రెస్ ఆయనకి ఇప్పటికే పాతిక డ్రెస్సులు ఉన్నాయి ఆయనకి కాకపోతే ఆ అమ్మగారికి పాతిక డ్రెస్సులు ఉన్నాయి మళ్ళీ ఇరవై ఆరో డ్రెస్సుకుంటున్నారంటే హెడ్ కోసం హెడ్ పెట్టి కొంటే కొనడానికి అవకాశమే లేదు ఆ ఇరవై ఐదుని లెక్కవేయడం మానేసి ఈ ప్రేమకి అభివ్యక్తి ఈ ప్రేమను ప్రకటించడం ఎలాగా అంటే ఇంకో డ్రెస్సు కొన్ని చేతిలో పెడితే అది ప్రేమకు అభివ్యక్తి కాబట్టి హార్ట్ పర్సన్గా ఉండాలి తప్ప హెడ్ పర్సన్గా ఉండకూడదు ఎప్పుడు హార్ట్ పర్సన్గానే ఉండాలి ఇప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైందనుకోండి అదిగో ఉప్పు ఎక్కువ వేస్తావా అని దెబ్బలాడకూడదు అది హెడ్ పర్సన్ అవుతుంది హార్ట్ పర్సన్ అయితే ఏమిటి అవును కూర ఉండేప్పుడు ఏదో ఆలోచనలు వచ్చి అలా ఇది ఉండొచ్చు ఇది మాత్రమే ఎవరికైనా అవుతుంది ఇది తప్పు మనమైనా చేయగలుగుతాం చేస్తూ ఉంటాం కాబట్టి ఐ అండర్స్టాండ్ కాబట్టి ఏం చేస్తాం ఇంకొంచెం తక్కువ కూర ఎక్కువ అన్నం కల్పేసుకుంటే ఆ ఉప్పు అడ్జస్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ తీరేసి చేస్తాడు అప్పుడు ఆ తర్వాత గంట పోయిన తర్వాత అమ్మగారికి తెలుస్తుంది ఏమిట్రా ఈ కూర ఎలా తిన్నాడు వీడ ఎందుకంటే ఆవిడే తినలేదు ఆ అంత ఎక్కువ ఉప్పు ఉంది వీడు ఎలా తిన్నాడు అంటే హార్ట్ పెర్సన్ కాబట్టి తిన్నాడు ఎప్పుడు హార్ట్ పర్సన్గానే ఉండాలి హెడ్ పర్సన్గా ఉండకూడదు హెడ్ అహంకారం హార్ట్ ఆత్మ హృది సరే ఈ హార్ట్ హార్ట్ అని రమణ మహర్షి మొత్తం జీవితకాలం చెప్తూ ఉండి వారు హార్ట్ అని మీరు అడుగు పెడితే హార్ట్ తప్పింగ్ ఏముంది కొంతమంది వేదాంతులు బయలుదేరారు వాళ్ళు ఏమన్నారంటే ఈ హార్ట్ అని అవసరం అండి హెడ్డే ముఖ్యం జ్ఞానం కదా జ్ఞానం హెడ్లోనే ఉంటుంది కదా హార్ట్లో ఎక్కడ ఉంటుంది కాబట్టి హెడ్ అని ఆ వేదాంతం సరికాదు దానికి స్పష్ట వేదాంతం అని పేరు పెట్టాలి ఎండిపోయిన వేదాంతం అందుకూల్లో నూనె వేసుకోకపోతే శ్రీగలుగుతారా అన్న అంత నూనె ఉండాలి అలాగే వేదాంతం కూడా హెడ్ వేదాంతం పనికి రాదు వేదాంతం ఉండాలి సో ఇది ఇప్పుడు చేసేప్పుడు కూడా హృదయంలో చేయాలి కాబట్టి ఆత్మ పురో పూర్ణము వెలుగది లోపలుంది హృదయం ఉంది కదా అంతేకాదు హృదయంలో ఉండడమే కాదు ఇప్పుడు గదిలో మధ్యలో దీపం పెట్టారనుకోండి దాని వెలుగు మీకు చుట్టూ అంత అంతటి వ్యాపిస్తుంది మధ్యలో దీపం పెడితే గోడ ప్రకాశిస్తుంది తలుపు ప్రకాశిస్తుంది మనిషి ప్రకాశిస్తుంది అలాగే హృదయంలో ఓ దీపం ఉంది ఓ వెలుగు జ్యోతి దానివల్ల కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి ప్రాణేశు విజ్ఞానమయ ప్రాణములు ప్రాణములంటే ఇంద్రియములు ఇంద్రియములందు విజ్ఞానమే స్వరూపముగా కలిగి ఆ వెలుగు కావాలి ఆ వెలుగును మీరు తెలుసుకోవాలంటే ఇంద్రియములలో ఆ వెలుగు మీకు అనుభవానికి వస్తుంది ఎలా అనుభవానికి వస్తుంది విజ్ఞాన రూపంగా విశేష జ్ఞానము కన్నులో రూపజ్ఞానము చెవియందు శబ్దజ్ఞానము ముక్కునందు గంధజ్ఞానము కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ముక్కు ఎలా ఉందో చూడండి పట్టు చూడండి ఏముంది ముక్కు లోపల ఏముంటుంది సంథింగ్ సంస్ ఇస్తే కానీ అక్కడ పారిజాతం పువ్వు అక్కడ పెట్టేప్పటికీ జ్ఞానములు ఓహో ఇది పారిజాతము ఇది మళ్ళీ అని జ్ఞానం ఒకప్పుడు దుర్వాసన కూడా కలుగుతుంది దుర్వాసన తెలియలేదనుకోండి మీకు ఎంత ప్రమాదం దుర్వాసన వచ్చింది ఇప్పుడు అన్నం దుర్వాసన వేసిందంటే అర్థం అది బ్యాక్టీరియా ఇతర టాక్సిన్స్ అన్ని చేయనమాట మీకు దుర్వాసన తెలియదు అని అందరూ భావిస్తారు వీఆర్ సేఫ్ లేకపోతే అది కడుపులో గడిపితే ఫుడ్ పాయిజనింగ్ కనుక అయ్యిందంటే ఒక వారం రోజులు మీరు డిస్ఫంక్షన్ లేకుంటారు మీరు ఏ పది చేయలేరు ఫుడ్ పాయిజనింగ్ వెలుగే దుర్వాసన ఉండబట్టి మీరు ఫుడ్ పాయిజనింగ్ నుంచి దప్పించుకోగలుగుతున్నారు కాబట్టి ఆ గ్రంథ జ్ఞానము ప్రాణేశు విజ్ఞానమయ ఆ వెలుగు ఆ వెలుగు నుంచి వచ్చిందండి హృదయం నుంచి నిన్న శంకర్లు ఎవరున్నారంటే దీపం వెలిగించండి చీకటి గదిలో చీకటి దేహం అక్కడ దీపం వెలిగించే దాని మీద కొండ బోర్లీగించండి ఆ కొండకి చిల్లులు ఉన్నాయి ఆ చిల్లులోంచి వెనుకు బయటకు వస్తుంది నానా చద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం ఎస్యటు ఎస్ ఆత్మన జ్ఞానం చక్షురాది కరణ ద్వారా బహిష్పరండి జానామీ అనే అనే అనుభవం కూడా జానామీటి జనాన్ని నేను తెలుసుకుంటున్నాను అని వీళ్ళు అనుకుంటున్నాడంటే ఆ వెలుగు వల్లే వీళ్ళు తెలుసుకుంటున్నాడు అదిగా ఆత్మంటే అని యాజ్ఞ వచ్చింది చెప్తున్నారు ఇది మనం దీని మీద బోర్డు విచారం ఉంది దీనికి ఒక అవతారిక తీయాగ్రాహకత్వర్శన నిమిత్త కరణామేవా అన్యత వ్యతిరితో వావేక ఎవరిప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ప్రశ్న ఎందుకు వేశాడు అవివేక తేడా తెలియకపోవడం మూలంగా ప్రశ్నించాడు అవివేక అంటే జనకుడు అవివేకి మూర్ఖుడు అలా చెప్పకుండా అవివేక అంటే తేడా తెలియకపో వలన ప్రశ్నిస్తున్నాడు అనువాదం చేయమంటే అవివేకృత అవివేకి అవుతాడు ప్రశ్నిస్తుంది జనకుడు అవివేకి అదే సిద్ధార్థం అలాగా జన కూడా అవివేకి కాదు ఆయన మంచివాడు తెలివైన వాడే ఇక్కడ ఐదు తేడా తెలియటం లేదు ఏమిటి తేడా లేటం లేదు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనస్సు ఆరు వాటి పేరే జ్ఞానేంద్రియాలు అంటే వెలుగు తెలుసుకుంటూ ఉంటాయి మనస్సు కూడా తెలుసుకుంటూ ఉంటుంది అంటే అవి వెలుగుతో నిండి ఉన్నాయి ఈ ఆరు చాలనట్టు మీరు ఆత్మ అని ఇంకోటి ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది తెలియదు ఇవి తెలివిదైనా ఉన్నాయి కదా ఏం ఏం తక్కువ తెలుసుకుంటున్నాయా తర్వాత ఏదైనా ఒకదానికి మరొకటి ఉపకారం చేస్తోంది అంటే అది సమాన జాతీయం అయి ఉండాలి అని ఒక జ్ఞానం అని ఒక భ్రమ భ్రమ కలగచ్చు ఇప్పుడు భూమికి వెలుగు సూర్యుడు కలిగిస్తున్నాడు ఉపకారం చేస్తున్నాడు వెలుగనే ఉపకారం చేస్తున్నాడు కదా భూమి పంచభూతాల్లో ఒకటి మేట సూర్యుడు కూడా మేటరే హాలు జడము అంటే గోడలు ఆకాశము ఇదంతా జడము పంచభూతాత్మకం దీపం వెలిగించారు వెలుగు ప్రసరించింది కాబట్టి దీపము పంచభూతము నుంచే కాబట్టి సమాన జాతీయ అనుగ్రాహకత్వ దర్శనం ఇష్టభ్రాంత్య సమాన జాతీయములు అంటే పంచభూతములు అనే జాతికి చెందిన వాటిలో ఒకటి మరొక దానికి వెలుగును ఇస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది దాంట్లో నువ్వు భ్రాంతి కలుగుతుంది ఏమని ఈ ఆలు ఇంద్రియములతో పాటుగా ఆత్మ కూడా ఒకటి కలదు ఈ ఆలు ఇంద్రియములకు ఆత్మ వల్ల ఉపకారం దొరుకుతుందని మీరు అంటున్నారు ఈ ఆలు ఇంద్రియములు మెటీరియల్ చేస్తుంది ఇది పంచభూతముల నుంచి పుట్టే కాబట్టి వీటికి ఉపకారం చేసేటువంటి ఆత్మ కూడా మెటీరియల్ థింగే అది ఉండాలి కాబట్టి వీటి వంటిదే ఆత్మ బహుశ అలాగి ఉండొచ్చు లేదా వీటి వంటిది కాదండి ఆత్మ వీటికంటే అత్యంత విలక్షణమైనది అలాగే ఉండొచ్చు ఇటా అట అనే తేడా స్పష్టంగా తెలియకపోవడం చేత వ్యతిరిక్తమనైతే ఆత్మ ఈ ఇంద్రియముల కంటే వ్యతిరిస్తము అని తెలిసింది కానీ ఇంద్రియముల వంటిదేనా లేక ఇంద్రియముల కంటే విలక్షణమా అనే తేడా స్పష్టంగా తెలియకపోవడం చేత యాజ్ఞవంతుడు ప్రశ్న వేశాడు ఏమని కథమా ఆత్మ వీటన్నింటిలో ఆత్మ ఏది అని ప్రశ్న వేశాడు ఓకే దేవత ఎందుకంటే అజ్ఞవంతుడు ప్రశ్న వేసేటంటే ఆ ప్రశ్నకు ఒక సందర్భం ఉండాలి ఆ మరికి సరే సరిగ్గా చదువుకోలేదు ఏమీ తెలియదు అందుకోసం ప్రశ్న వేశాడు అని అనుకోవడం అందు గురించి ఆ ప్రశ్నకి ఒక యుక్తిని శంకరుడు అవతారక రూపంగా మనకు అందరూ చేసిన కాక మంత్రం వ్యాఖ్యానం చేస్తున్నారు అసలు ప్రశ్న వేసేటంటే ఏదో కొంత భ్రాంతి ఉండాలి భ్రాంతి లేకపోతే కృష్ణ ఎందుకు వేస్తాడు భర్మలో కలగాలి ఇదే అదే అని సందేహం కలగాలి కదా అంటే నాని జానకూడంతటి వాడికి సందేహాలు కలగస్తామని ఆయన చాలా గొప్పవాడు కదా అంటే కలగచ్చున్నా న్యాయ సూక్ష్మతాయా ఉపపద్యతే భ్రాంతి ఇక్కడ ఈ ఆత్మస్వరూపము ఆత్మానే వెలుగు మనస్సు కూడా వెలుగులాగే కనపడుతుంది మనస్సు కూడా తెలుసుకుంటోంది కదా ఇప్పుడు మీకు కుండ బోర్లు లోపల దీపం పెట్టి కుండ బోర్లకు ఇస్తే చిల్లులోనికి వెలుగు వస్తుంది మీకు ఏమనిపిస్తుంది చిల్లు వెలుగుతోంది అనిపిస్తుంది ఆ చిల్లుకి వెలుగుందనిపిస్తుంది వెలుగు చిల్లుది కాదయా చిల్లుకు వెలుగే ఉంటుంది ఆ లోపల లేకం ఒకటి ఉంటుంది దాన్ని ఆ వెలుగంటే ఏమో మాట కనపడటం లేదు మాకు వెలుగు కనపడుతోంది చిల్లు కనపడుతోంది కాబట్టి ఆ చిల్లుదే వెలుగు అని వీళ్ళు భ్రమపడతారు మెటీరియల్ థింక్ లోనే భ్రమ కలిగే అవకాశం ఉంటే ఆత్మస్వరూపం విషయంలో భ్రమ కలగడానికి చాలా అవకాశం ఉంటుంది ఎందుకో తెలిసిన ఇక్కడ యుక్తి న్యాయము అంటే ఆర్గ్యుమెంట్ లాజిక్ చాలా సూక్ష్మంగా ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటుంది మీకు నేను ఆ మాట చెప్తా మీరు గదిలోకి వెళ్ళారనుకోండి చీకటి గదిలోకి వెళ్ళారనుకోండి అక్కడ అర్థం ఉందనుకోండి చీకటి గదిలో ఘటము ఘట పటాధులు అన్నీ కదా అవకాశ జాడీలు ఇవే చాలా ఉంటాయి లేని కనబడవు కానీ అర్థం మాత్రం నిలబడతాం కాబట్టి జనాలు ఏమనుకుంటారో తెలిసినా ఈ అవకాశాలీలు కొండలు ఇవి వెలగవు కానీ అర్థం మాత్రం వెలుగుతుంది అని ధర్మ నిజానికి సత్యం ఏమిటంటే అద్దము కూడా వెళ్ళగదు అద్దము కూడా కుండలు అవకాయ జాడీలు వంటిదే కానీ అది దళాలు సూక్ష్మంగా ఉండడం చేత కొద్దిపాటి వెలుగు ఉంది అక్కడ ఒక్క పిసరు వెలుగు ఉంది ఆ వెలుగుని అది రిఫ్లెక్ట్ చేస్తూ కాబట్టి ఈ అవకాయ జాడీలు ఎలా అయితే ఒప్పేసుకో ఈ అడ్డం కూడా ఉపయోగ కానీ లూ లూమినస్తిగా అనిపిస్తుంది సూక్ష్మంగా ఉండడం చేత పాలిష్ చేసి ఉండడం చేత కాబట్టి ఎవరికైనా భ్రమ కలిగే అవకాశం ఉంటుంది అలాగే మనస్సుకి వెలుగు లేదు మనస్సుకి సాక్షి అయిన ఆత్మ చైతన్యమున్నందు మాత్రమే వెలుగు గలదు ఆ వెలుగు మనస్సు మీద పడి మనస్సే వెలుగుతున్నట్లుగా కనబడుతోంది అనే ఈ ఆ యుక్తి అత్యంత సూక్ష్మమైన యుక్తి దాన్ని పట్టుకోవడం కష్టం అందుకే తన ఎటువంటి దుర్విజ్ఞాను కొంచెం కష్టపడితే కానీ తెలుసుకోలేదు చూడండి లోకంలో చూడండి ఎంత అజ్ఞానము హైతాహ్ అది ప్రవహించి ప్రవహిస్తూ ఉంది అజ్ఞానమే అజ్ఞానం అజ్ఞానమే అజ్ఞానం అది వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు మీరేం చెప్పేస్తున్నారా ఆశ్చర్యం వస్తున్నారు ఏదో చెప్పేస్తుంది కుట్రాడు చదువుకోవాల్సిన కుట్రాడు చదువుకోవడం మానేసి మొగసాల చెక్కి టీవీలోకి వచ్చి ఏవో చెప్పేస్తున్నారు వాళ్ళని చూస్తే ఒకప్పుడు దుఃఖం కలుగుతుంది ఒకప్పుడు అసూయ కూడా తరుగుతుంది వీడికి ప్రతిష్ట ఏది చదువు లేదు సంఖ్య లేదు మొత్తం వస్తే ఆ చదువు లేదు కానీ టీవీలో మగగాడే కూర్చున్నాడే అని అసూ కూడా తొలుగుతుంది కాబట్టి లోకము అలా పోతూ ఉంటుంది తెలుసుకోవడం కష్టం న్యాయ సూక్ష్ న్యాయం చాలా సూక్ష్మంగా ఉంటుంది యుక్తి దుర్విజ్ఞేయం తెలుసుకుంటే కష్టం కాబట్టి జనకుడంతటి వారికి కూడా భ్రమ కలుగుట యుక్తియుక్తమే ఉపవద్యదే పాసిబుల్ అని చెప్పినే ఆ ప్రశ్న కథమ అని ప్రశ్న విషయాడు లేదా ఇంకో రకంగా చూడొచ్చు ఆ ప్రశ్న అథవా శరీరం వ్యతిరిక్తే సిద్ధే అరణాన్ని సర్వాణి విజ్ఞానవంతి ఇవ ఇప్పుడు మనం ఆత్మ అనే వెలుగు గురించి తెలుసుకోవాలి ఆత్మ దేహ వ్యతిరిక్తము అని గట్టిగా అక్కడ మూలపడి అది మృతమైన ఈ వెలుగు మృతము కాదు అంటే ఆత్మ అనేది దేహము కంటే విలక్షణము అని గట్టిగా చెప్పారు ఒక ఆత్మకి వెలుగు ఇంద్రియముల చేసి చూడండి ఒక్కసారి అది కూడా జ్ఞానముతో నిండి ఉన్నట్లుగా కనపడతాయి విజ్ఞానం ఉపజ్ఞానం ఉంది కదా కను చెప్పగలిగిన ఎంత జ్ఞానం కలుగుతూ ఉండండి అంటే మన దాంట్లో అదే గొప్ప వెలుగులా అధికారు చెయ్యి జ్ఞానంతో నిండి ఉన్నట్టు కనపడదు ముక్కు ఇక మనస్సు మాట చెప్పమనే కదా ఈ ఇంద్రియములు ఈ ఐదు ప్లస్ ఇవి ఇప్పుడు సౌందర్యంగా ఉంది కొంత బాగుంది ఐదు ప్రస్తున్నాం ఒకటి ఆరు ఇవి ఎలా ఉన్నాయంటే విజ్ఞానం అంటే తెలివితోటి పులికి స్వడంతో ఉన్నాయి అన్నట్లుగానే కనపడుతుంది చిల్లు బాగా విరిగిపోతున్నాయి మీరు చిల్లు ఫోటో తీసే కనుక్కోండి ఆ ఫోటోలో చిల్లు ఎలా కనపడుతుంది వెలిగిపోతాం కనుక ఈ ఇంద్రియాల ఇవన్నీ చిల్లులే ఇండియాలన్నీ చెల్లులే నవ్వు గారు ఇది చిల్లు అని పేరు అని పేరు సో ఎదురు నచ్చే కానీ ఎదురు నచ్చూ పరోపదేశంలో అందరూ ఉండొచ్చు నాకు గోడకము అనొచ్చు గోడకము అంటే గోల్లా చిల్లి అని నచ్చు చిల్లు చిల్లు ఈ చిల్లులు వెలిగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్ని నెల్లు ఉన్నాయి ఆరు చిల్లులు అలాగే ఐదు చిల్లులు ఐదు నెల్లు ఆత్మ ఇంకో వెలుగుతున్నారు ఇందులు ఉన్నాయి దీంట్లో అసలుష్టమైన ఆత్మ ఏది అనే సందేహం కావడం న్యాయమే వివేకత ఆత్మన అనుపలబ్ధత్వ వెలిగిది ఆత్మ అని తెలిసిందండి దేహము కాదు అని కూడా తెలిసిందండి అంతకు మించి ఏమో మనస్తేనేమో ఆత్మ కన్యా ఆత్మేమో కాబట్టి తేడాగా ఇంకా ఇవన్నీ వెలిగేస్తున్నాయి ఈ చిల్లులన్నీ వెలిగేస్తున్నాయి ఆ దీపం కూడా వెలుగుతోంది ఇంకా తేడా ఏముంది వెరగడం రెండింటికి సమానాలు కాబట్టి తేడా తెలియటం లేదు ఒకవేళ ఇవన్నీ కూడా ఆత్మలేనేమో అవి అక్కడ ఆత్మలు ఉన్నాయో ఎదుగుతూ అని ఒక జమ అవకాశం ఉంది ఎందుకంటే ఆత్మ తేడాగా తెలియటం లేదు మీకు ఆత్మ తేడాగా తెలియట్లేదు మీరు పొలారెడ్డి సూర్షాప్ వాళ్ళు అనుకోండి పంచదారం తరాగండి పెరగలేదు మంచదారు కాబట్టి పంచదారు నా వెళ్ళితే వాడు ఏమంటాడు సెక్యూరిటీ పొలారెడ్డి సూషన్ లో పంచదారం అమ్మరు పసదారు వాళ్ళు అమ్మరు వాళ్ళ దగ్గర ఉండదు లేదు అని లేదండి నేను ఎందుకంటే నేను చేస్తాను ఇంకెప్పుడు రావద్దని కూడా చేస్తాను కాబట్టి ఈ ఆత్మ తేడాగా తెలియట్లేదు కాబట్టి అత అహం పుచ్చామీ కథ మా ఆత్మ ఇది కాబట్టి నేను మమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను జనకుండా అడుగుతున్నాను జాగ్రత్త ఆత్మ మీకు అన్నింటిలో అసలైన ఆత్మ ఏదో చెప్పండి అంటే కథమ అసౌ దేహేంద్రియ ప్రాణమనస్సు యహాత్మయా ఉమా ఏమ్యోతిష ఆస్తి ఇది ఉంటే మీరేమన్నారంటే దేహముంద్రియములు ప్రాణములు మనస్సు చాలా ఉన్నాయక్క పెద్దలు ఇస్తుంది వీటిల్లో ఉంది ఆత్మ చూడం ఆ ఆత్మ మూలంగానే మనిషి కూర్చున్నాడు వేస్తున్నాడు ఇటు వెళ్తున్నాడు అటు వెళ్తున్నాడు అని అదంతా కథ కూడా చెప్పారు ఇన్ని ఉన్నాయి వీటిల్లో ఆత్మ ఉన్నారా వీటిల్లో ఏదో ఆత్మ చెప్పండి అని అలా అర్థం ప్రశ్న ఇదంతా ప్రశ్న మీదనే చెప్పాడు అథవా యహం అభిప్రేత విజ్ఞానమయ సందే ఇవే ప్రాణ విజ్ఞానమయా ఇవ ప్రాణు కథమ ఇక్కడ కృష్ణ కృష్ణచిహ్నము ఎక్కడ పెట్టుకోవాలి కథమ ఆత్మా పక్కన ప్రశ్న పెట్టి విలిన ఆన్సర్ లేకపోతే కథ ఆత్మా యోగి విజ్ఞానం ప్రాణు అక్కడ ప్రశ్న పెట్టి నిజ ఆత్మాన ఇదంతా కూడా నేను తెలుగులో రాసి పెట్టాను ఓకే అది నేను చెప్పిన రెండు వ్యాఖ్యానములలో మొదటిదాన్ని అయ్యే జరుగుతున్న ప్రశ్నలు ఇంకోట కూడా వ్యాఖ్యానం చెప్పింది నీవు బోధించబోతున్న ఆత్మ ఏదిగలలో ఏది విజ్ఞానం లేని ముఖం కాదు కదా కనుమైన ఇంద్రియములన్నీ జ్ఞాన రూపంగా ఎంచుకున్నది వీడిలో ఆత్మ ఏది చూద్దాం ఇది మళ్ళీ క్లాస్ లో ఇప్పుడు ఒక అవకాశం కలిసి తీయాలి బుధవారం అని చెప్పింది కదా I have this time, this time, this time, to hear.